నాడీఖండలో ఏమనుందంటే అథదస్మారీరా ఉక్రామతి అథరే రశ్మి ఊర్ధ్వమాక్రమతే ముముక్షో ఆది అభిత ముముక్షువు మోక్షమును కోరువాడు మోక్షమును పొందినవాడు కాదు మోక్షమునుకోరువాడు అత తరువాత ఎత్ర అంటే ఎస్మిన్ కాలే ఏ కాలము నుండి అయితే ఇది క్రియా విశేషణం మనభాషకాలు రాసుంటారు అక్కడ ఈ విధముగా ఈ శరీరము నుండి పైకి లేచి ఏతత్ అస్మాత శరీరాలు సముత్యా కాదు ఉత్క్రామతి ఉతుక్రామతి పైకి లేచి వెళుపతాడు దేహం నుంచి జీవుడు ఈ విధంగా ఈ విధంగా అంటే వీళ్ళు గుండెల్లోంచి కంఠల్లో పైకి పైకి అలా పైకి వెళ్ళిపోతాడు పైకి లేచి వెళ్ళిపోతూ ఏతైరేవ రష్మిభి పైకి వెళ్ళడానికి తాళ్ళు కావాలి మీకు పైకి పాకాలంటే తాళ్ళు ఉండాలి కదా రష్మి అంటే తాడు అనర్థం ఉన్నది కిరణము అనర్థం కాబట్టి ఈ ఈ తాళ్ళ కిరణములను పట్టేసుకుని అలా అలా పాకేసుకుంటూ మండలంలో విలీనం అని ముముక్షువు ఆదిత్య లోకాన్ని పొందుతాడు అని చెప్పబడేటం కాబట్టి పరంజ్యోతి అంటే ఆదిత్య మండలం అనే అర్థం అక్కడ చెప్పిన దానికి అదే అర్థాన్ని ఇక్కడ మంత్రానికి మనం అన్వయించుకుని యేష సంప్రసాద స్మాత్ శరీరాత్ సంస్థాయ వాక్యాన్ని కూడా పరంజ్యోతి ఉపసంపరిదే అంటే ఆదిత్య మండలము చేరుకుంటున్నాడు ఇది మృత్యువును వర్ణించిన సందర్భం తప్ప ఇంట్లో బ్రహ్మ ఈ గోల లేదు అని మొత్తం ఈ ప్రకరణాలంతనీ కూడా ఉపాసనా పరంగా కానీ కర్మపరంగా కానీ వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు మరి మీమాంసకులు అంటే అలాగే ఉంటారు మీమాంసకుల్లో రెండు స్కూల్స్ ఉన్నాయి కుమారుల భక్తు ప్రభాకర మిష్ట వీళ్ళిద్దరూ తల గట్టివాళ్ళు సమకాలీను శంకరుడి కాలం కాలం నాటి వారే ముగ్గురు వీళ్ళ ముగ్గురు ఒకే కాలంలో ఉన్నారు సో కుమారుల పట్టి అయితే ప్రతిదాన్ని కర్మకి వ్యాఖ్యానం చేస్తారు ఆయన ఉపాసనను కూడా స్వీకరించలేదు ఉపాసన కూడా అక్కడ కర్మ చేయమే మళ్ళీ ఉపాసన అంటే చేతులు కాళ్ళు ఇలా కట్టి కూర్చోవాల్సి ఉంటుంది ఉప్పు కూడా ఉపాసనా ఉదయం కర్మజీవ సో ఏదో ఈ కర్మ కాకపోతే ఆ కర్మ ఆ కర్మ కాబట్టి ఆ కర్మ ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర ఏదో సేవ ఆర్జిత సేవ దీని నుంచి దాంట్లోకో దాంట్లో మరో అలా చేస్తూ ఉండడమే ఇవేమీ కాకపోతే అక్కడ మీరు సేవా కార్యాలు ఉంటాయి సేవ మీరు సేవా వాలంటీర్గా చేరితే సేవ చేయవచ్చు వెంకటేశ్వర స్వామికి సేవ చేయవచ్చు లేకపోతే ఊరేగింపులు ఉంటాయి మాడ వీధులలో ప్రతిరోజు ఊరేగింపులో ముందు కోలాటం ఏదో చేస్తూ ఉండవచ్చు అలా ఏదో ఒకటి చేయడమే తప్ప నేను ఇలా కూర్చొని ఏదో చేస్తానంటే ఒప్పుకోలేదు కుమార్తె భక్తులు ఓకే ఇంకా ప్రభాకర ఇషులు ఏమన్నాడు ఈ ఆత్మజ్ఞానము ఇదంతా కూడా వేస్తూ ధ్యానం చేయాలి లోపల అని ఆయన ధ్యానము ఉపాసనమై ఆయన హైలైట్ చేశాడు ఇన్ బోత్ కేసెస్ ఈ అర్థము కాబట్టి వాళ్ళు ఇలా వ్యాఖ్యానం చేశారు ఆ జ్యోతిష్యబ్దాన్ని తస్మాత్ ప్రసిద్ధమేవ తేజ జ్యోతిష్ శబ్దం ఇది కాబట్టి జ్యోతిష్ శబ్దానికి పరబ్రహ్మ ఇత్యాద అర్థాలు ఏమక్కర్లేదు అమలుగా అందరికీ తెలుసు ఉన్న అర్థమే ప్రసిద్ధమైన ప్రకాశిస్తున్నాడు సూర్య భగవానుడు అర్థం చెప్పండి ఇంకెవరైనా సూర్యుడు కాదు మాకు చంద్రుడు అనుకుంటే కొన్ని చంద్రుడు అర్థం కూడా చెప్పచ్చు ఏం ప్రాప్తే ఈ విధముగా పూర్వపక్షి సిద్ధాంతాన్ని చెప్పబోగా నేను చెప్తున్నాను అన్నది పరమేవ బ్రహ్మ జ్యోతిష్ శబ్దం ఈ మంత్రంలో ఈ మంత్రంలో సర్వత్రాని అభిప్రాయం కాదు ఈ మంత్రంలో జ్యోతిష్ శబ్దానికి అర్థము పరంబ్రహ్మయే పరబ్రహ్మ అనిస్తే మీ హృదయంలోనే ఉంటాడు ఇంకా ఎక్కడ ఎక్కడికో వెళ్ళి ఉపసంపర్ లేనక్కడ ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు పుత్రుణ్ణి కౌగులించుకోవాలని కోరిక కలిగిందనుకోండి పుత్రుని కౌగులించుకోవాలని కోరిక కలిగితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు పుత్రుడు ఢిల్లీలో ఉంటే ఇప్పుడు రైలుకి ఢిల్లీ వెళ్ళాలా ఏమి కళ్ళు మూసుకుని హృదయంలోనే పుత్రుని భావన అయిపోయింది కౌగులితే అదే కౌగులింతే యదాంతం అంటే మీరు కాబట్టి పరబ్రహ్మకే వీరు హృదయంలో పెట్టేస్తే ఇక పుత్రుడు ఎక్కడు సపోజ్ పుత్రుడిని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కౌగులించారే అనుకోండి అప్పుడు మాత్రమే ఎక్కడ ఉంటాడు పుత్రుడు హృదయ ఉంటాడు కదా బస్ ఇట్నా హిపాత్ర సో ఇక్కడ జ్యోతిషానికి అర్థము పరబ్రహ్మయే కస్మాత్ ఎందువలన ఏమిటి హేతువు దర్శనాత్ జ్యోతి దర్శనాత్ని కదా దర్శనము వలన అంటే మనకు కనబడుతోంది ఇంకా లక్షణం అంటే కనబడుతోంది ఏమిటి కనపడింది తస్య ఇహ ప్రకరణే వక్తవ్యత్వేనా అనువృత్తి దృశ్యతే ఈ ప్రకరణలో మీరు పై నుంచి అనువృత్తి చూసుకుంటే పైన చెప్పినవన్నీ చూసుకుని ఈ జ్యోతిష్ శబ్దాన్ని దానికి మీరు కనపాలి పై నుంచి అనువృత్తి ఉంటుంది ఆ గుర్తి చూసుకున్నట్లయితే ఈ జ్యోతి బ్రహ్మాత్మయే తప్ప సూర్యమండలము చంద్రమండలము ఇత్యాదీ కాదు అని మనకి తెలిసిపోతుంది కనబడుతోంది దృశ్యతే దర్శనార్థంటే దృశ్యతే ఎలాగ దృశ్యతే య ఆత్మా అపహత పాత్మా ఇది అపహత పాత్మత్వాదిగుణక ఆత్మన ప్రకరణాత్ అన్వేష్టం యత్వేన విజిజ్ఞాసితం యత్వేన ప్రతిజ్ఞానాత్ ఆ మొత్తం ప్రకరణం అంతా అలా ఉన్నాడు ఆ ప్రకరణం ఎలా ప్రారంభమైందంటే చూడయా ఆత్మ నీ స్వరూపము ఆత్మ అంటే నీ స్వరూపము అని కాదు వ్యక్తిత్వం వేరు స్వరూపం ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్లో ఒక వ్యక్తిత్వం ఉంటుంది ఏమిటది వ్యక్తిత్వము ఇట్ లేసెస్ ది నెక్ అదే దాని అది ఒక యువతి యొక్క మెడ చుట్టూ ఆ మెడకి శోభను చేకూరుస్తుంది ఒక అన్నాడు నెక్లెస్ పెట్టుకోవడం వల్ల నీ మెడకి శోభ రాలేదు నీ మెడ మెడ వల్ల శోభ వచ్చింది అని అన్నాడు మొత్తానికి ఎలా చెప్తుందా అది దాని వ్యక్తిత్వం అది దాన్ని తీసుకుని చేతికి పెట్టుకుంటారంటే పనికిరాదు లేకపోతే నెట్టిని పెట్టుకుంటారని నా పనికిరాదు సపోజ్ అల్మైరాలో పెట్టేసి తాళం వేసేది పెట్టుకోండి అసలే పనికిరాదు అనుకున్న వ్యక్తిత్వము కలదు అది స్వరూపం కాదు స్వరూపమేమి బంగారం వ్యక్తిత్వానికి స్వరూపానికి ఏమి సంబంధం ఉండదు బంగారానికి మెడకి ఏమైనా సంబంధం లేదు బంగారానికి లేసింగికి ఏమైనా సంబంధం ఉందా లేదు ఆ లేస్ అని ఒక వెబ్బు కింద నేను పరిగణించి అలా మాట్లాడుకున్నాను సో బంగారానికి అది పెట్టుకుని పార్టీకి వెళ్ళడానికి ఏమీ సంబంధం లేదు మీరు నెక్లెస్కి ఎన్ని లక్షణాలు ఉన్నాయో వాటికి వేటితోటి బంగారానికి సంబంధం లేదు స్వరూపం అంటే అలా నా అభిప్రాయం ఏమనగా మీరు ఏ వ్యక్తిత్వాన్ని కౌగలించుకుని జీవిస్తూ ఆ వ్యక్తిత్వానికి మీ స్వరూపంతో రూపాయల్లో అనా పైసా వంచు సంబంధం కూడా లేదు అసలు ఏమీ సంబంధం అంత ఉల్ట మీరు ఒక వ్యక్తిగా తల్లి తండ్రి కొడుకు కులం మాత్రం ఇవన్నీ ఉంటాయి మీ స్వరూపంలో ఇవేమీ ఉండవు అంత కాబట్టి అది ఆత్మ తర్వాత వ్యక్తి అనగానే పుణ్యం పాపం రెండు ఉంటాయి ఇప్పుడు కర్మ ఉపాసనా సందర్భంలో వ్యక్తి అనగానే ఏముంటాయి పుణ్యము పాపము మంచి కర్మ చేస్తే పుణ్యము చెడు కర్మ పాపము అలాగే ఉపాసనలు ఇవే కానీ ఈ పుణ్యపాపముల సంబంధము ఆత్మ ఎందు లేదు అపహత పాత్మ అని మొదలుపెట్టి అటువంటి ఆత్మ ఒకటి కలదు అపహత పాత్మత్వాది గుణకం అపహత పాత్మ అసత్య అసత్య సంకల్ప ఇత్యాది గుణములతో కూడిన ఆత్మ ఒకటి కలదు ఆ ఆత్మ యొక్క ప్రకరణ అన్నది ఆ ఆత్మ గురించి చెప్తూ చెప్తా చెప్తా ఆత్మ అని అనుభూతి వస్తుంది ఆ జ్యోతి అన్నది ఆత్మాకి మీరు అన్వయించాలి అంటే కానీ జ్యోతి అనగానే సూర్యమండలమో చంద్ర మండలమో పరిగెత్తుతారంటే కుదరదు జ్యోతి ఆత్మ అంటే లోపల హృదయంలో ఉండే ఒక అంక జ్యోతి అర్థం చెప్పాల్సి ఉంటుంది ఆ ప్రకరణంలో ఏమని చెప్పారంటే చూడయ నువ్వు బయట ఉండే జ్యోతులను వెతుకుతున్నావు నీ లోపల ఒక జ్యోతి అది వెతుక్కో అని చెప్పారు నేను చిన్నప్పుడు చాలా అమాయకంగా ఉండిపెడ అమాయకంగా అంటే మూర్ఖంగా ఉండిపడమనుకోండిపో ఏదో క్వాలిఫికేషన్ అనిపిస్తుంది మూర్ఖం అంటే ఇది సమస్య విలేజ్లో ఏమీ జ్ఞానం లేకుండా ఎంతసేపు సంస్కృత శబ్దాలు వేద మంత్రాలు తప్ప లోకజ్ఞానం సున్నా అలా ఉండేవాళ్ళం అప్పుడు రాజమండ్రికి సర్కస్ వచ్చింది జమినీ సర్కస్ రాజమండ్రికి వచ్చింది వాడు ఆ సర్కస్ టెంట్ బయట ఓ జ్యోత్ ఒకటి పెట్టి అది లాతి పెద్ద అది ముప్పై మైళ్ళకు కనబడుతుంది మేము సర్కస్ చూసి భాగ్యం మాకు ఎలా మేము ఆ జ్యోతి కోసం ఎదురు చూసేవాళ్ళం ఆ జ్యోతి చూసేవారు అరే జ్యోతిరా జ్యోతిరా ఈ పిల్లలందరూ జ్యోతి వచ్చినప్పుడు పెద్ద ఇళ్ళలు ఊళ్ళలు కేకలు ఇవి వేస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఎట్రా అంత గోళం చేస్తున్నారని వాళ్ళు కూడా పెట్టుకొచ్చేవారు అది కూడా చూడు చూడు చూడు వాళ్ళు చూసేవారు ఇలా ఉంది జ్యోతి ఆ చిన్నతనం యొక్క అజ్ఞానానికి ఈ కర్మ ఉపాసనా సందర్భంలో నేను చచ్చిపోయి ఆ జ్యోతి దగ్గరికి వెళ్తాను ఈ జ్యోతి దగ్గరికి వెళ్తాను అనే అజ్ఞానము తేడా లేదు అయితే ఆ సందర్భంలో అజ్ఞానం కూడా కొంత శోభగానే ఉంటుంది సపోజ్ ఎవరైనా పాపం గరిమోహం చాలా కష్టపడుతున్నాడు అయినా రాగా అని రాజమంటూ తీసుకెళ్ళి సర్కస్ చూపించాడు అనుకోండి మహానందం పొందుతామో పొందామా కాబట్టి ఆ సందర్భంలో అది ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మీరు అగ్నిస్వామి జ్యోతిష్ఠోమ్యం ఇలాంటివి ఏమో చేసి దేహక్యాగం చేసిన తర్వాత ఆ ఆదిత్య మండలానికో చంద్ర అక్కడ భోకాలం అనుభవించటం ఉన్నది ఆ రకంగా మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కావాలని కోరుకునేవాళ్ళు దాన్ని కోరుకుంటారు కానీ ఇది ప్రకరణం మాత్రం అది కాదు అదంతా ఉంది మేము దాన్ని ఏమీ కాదంటలేదు ప్రకరణమో అది కాదు ఇక్కడ ప్రకరణంలో ఏం చెప్పారంటే నువ్వు ఈ పదితే జ్యోతులను తెలుసుకోవాలని కోరుకోవడం అనవసరం ఈ లోపల ఉండే జ్యోతిని తెలుసుకునే ప్రయత్నించే పుట్ యువర్ ఫైట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ లుక్ విత్ ఇన్ సెర్చ్ విత్ ఇన్ పుట్ యువర్ ఎంటైర్ ఫైట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇది ఒక నెవర్ థింక్ ఆఫ్ పుటింగ్ యువర్ ఫైట్ ఆన్ ది అవుట్ సైడ్ బ్యాంకులో ఉంది డబ్బు ఉంది don't put your faith on that dabba put konni mi dabbu vishesh paduke esko mannu nappan but your faith psychologically ganame ne depend avvadu tarvata naakemo flat undi retirement benefits unnai idantha bhrama you don't put your faith in all that only untai me kodaru they go along adu slow slow poto untai నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు అల్లుళ్ళు అందరూ అంతో అనుకూలంగా ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు మనవరాళ్ళు ఉన్నారని నువ్వు కళలో కూడా అలా అనుకోవద్దు అనుకున్నావంటే యు ఆర్ ఇన్ ఫర్ బిగ్ ట్రబుల్ బిగ్ ట్రబుల్ అయితే అది అలా అనుకుంటున్నప్పుడు తెలియదు అది గ్రూప్ ఫోటో తీసుకున్నలాగే అప్పుడు తెలియదు మరి మీరు సంసారం అంటే మరి అలాగే ఉంటుంది you are in for big trouble big time trouble come please don't make that mistake apotoloni untai evanni vaadiga le poothu untai you don't have fate your fate in your outside and i say i had don't put your fate in mythical fables you put your fate now on here in your own swarupaa atma vijignasi tamyah ఆత్మా అన్వేష్టవ్య వె వెతుక్కో నీ లోపల వెతుక్కోవాయా నీ లోపల ఉన్న పరంజ్యోతిని తెలుసుకునే ప్రయత్నం చేయి అని అది ప్రకరణ ఆ ప్రకరణాన్ని బట్టి మీరు జ్యోతిష్ శబ్దార్థాన్ని చెప్పాల్సి అని ప్రతిజ్ఞానా ప్రతిజ్ఞ చేశారు ఆరంభమే అలా ప్రతిజ్ఞ చేశారు ఆత్మ అపహతపాత్మ అన్వేష్టవ్య విజిజ్ఞాసితవ్య ఆ ప్రకరణంలో ఉండే జ్యోతిష్ శబ్దానికి సూర్యుడు చంద్రుడు అర్థం ఎలా చెప్తాడు పైగా ఏతం త్వేవతే అనువ్యాఖ్యామిసంధానాత్ ఆ ప్రకరణం చూస్తే మీకు తెలుస్తుంది ప్రజాపతి ఇంద్రుడికి బోధిస్తూ జాగ్రత్త అవస్థని చేస్తాడు ఈ జాగ్రత్త అవస్థకు మూలంలో ఉండే నీ స్వరూపము ఆత్మ తెలుసుకో అని చెప్తాడు ఈయన తెలిసిందని వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు నాకు సరిగ్గా తెలియలేదండి అంటే అప్పుడు ఆయన ఏమంటాడు ఏకంతవేమతే భూయ అనువ్యాఖ్యాస్యాన్ని నేను ఒకసారి నీకు వివరించి చెప్పాను మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తాను తెలుసుకోవటంలో ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే అని చెప్పి అప్పుడు మళ్ళీ స్వప్నావస్థని ఆలంబనంగా చేసుకుని ఆత్మస్వరూపాన్ని చెప్తాడు మీరు తెలిసిందని వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు నాకు తెలియలేదు అప్పుడు మళ్ళీ ఏకంతవేవతే భూయ అని వ్యాఖ్యాస్యామి అని చెప్పి సుశుప్ వ్యవస్థని ఆలంబనంగా చేసుకుని ఏష సంప్రసాద అస్మా శరీరాత్ అని ఇది చెప్పాడు కాబట్టి ఇప్పుడు జ్యోతిష్ సూర్య మండలాన్ని చేరుకోవడం చంద్ర మండలాన్ని చేరుకోవడము అని అర్థం చెప్తే మొదటి చెప్పిన జాగ్రత్త ఈ మండలాలు జ్యోతిష్ అనే లేవు అక్కడ ఆత్మయే గలదు స్వప్నావస్థలో కూడా ఆత్మయే గలదు సుశుప్త్యవస్థ దగ్గరికి వచ్చేప్పటికి ఆత్మ అనే మాటను వదిలిపెట్టేసి సూర్యజ్యోతి చంద్రజ్యోతి అని అలా చెప్పినట్లుగా వ్యాఖ్యానం చేయటం సరికాదు ప్రకరణం పూర్తిగా చెడిపోతుంది పైగా ఇంతకుముందు చెప్పిన దాన్నే మళ్ళీ నేను చెప్తున్నాను అన్నప్పుడు ఇంతకుముందు సూర్యమండలాన్ని చంద్రమండలాన్ని చెప్పలేదు రెండుసార్లు కూడా ఇప్పుడు కొత్తగా మరొకటి చెప్తే ఇంతకుముందు చెప్పిన దాన్నే మళ్ళీ నీకు చెప్తున్నాను అనే అనుసంధానం ఏదైతే గలదో అనుసంధానం అంటే ఇంతకుముందు సంధానం చేసిన దాన్నే మళ్ళీ తరువాత పశ్చాత్ సంధానము చేయుట ఈ అనుసంధానం ఏదైతే అది భగ్నమైపోతుంది కాబట్టి శృతి వాక్యమునకు తత్వ వస్తుంది కనుక ఇక్కడ జ్యోతిష్ శబ్దానికి సూర్యమండలము చంద్రమండలము అనేది అర్థము కాదు ఎవరో నాతో అన్నారు బ్రహ్మసూత్రం టెక్నికల్గా ఉంటుందండి అన్నారు మీకు ప్రణాళిక చూస్తే టెక్నికల్గా అనిపిస్తుంది బట్ తీరా పాఠం వినేప్పటికీ మీకు టెక్నికల్గా ఉందా ప్రాక్టికల్గా ఉందా అది మరి అది ఊరికే మీకు ప్రణాళికను చూసినట్లయితే అపియర్స్ టెక్నికల్ బట్ శంకర హీ కీప్ ఇట్ టెక్నికల్ ఈ మేక్స్ ఇట్ వెరీ రియల్ అండ్ ప్రాక్టికల్ ఇంకో హెతువు అశరీరం వసంతం నియా ప్రియే స్పృశత ఇది అశరీరతాయ జ్యోతిస్సంపత్తే అభిధానా పైగా ఇక్కడ ఇక్కడ ప్రకరణంలో విషయం ఏమిటంటే అశరీరత్వము అనే ఒక టాపిక్కి ప్రవేశపెట్టారు అక్కడ అదే అదే మంత్రం దగ్గర ఉన్నది అశరీరత్వము అంటే ఎంతవరకైతే మీకు శరీర సంబంధము ఉంటుందో అంతవరకు సుఖదుఖముల యొక్క ప్రవాహము తప్పదు శరీరము అంటే సూక్ష్మ శరీరంతో సహా సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది అంటే అలాగా ఈ దేహము నేను అనుకుంటున్నంతసేపు సుఖదుఖములు తప్పవు ఈ దేహం నేను అనుకుంటే చోట భుజాలు నొప్పిగా ఉన్నాయనిపిస్తుంది అయిందా సరిపడిందా అక్కడికి వెళ్ళి సరిపడిందా అయితే కాళ్ళు నొప్పిగా ఉన్నాయి ఇంకేముంది దేహం నేనే అనుకుంటే పెద్ద వయసు చూసాక ఇంకేముంది కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు భుజాల నొప్పులు ఇంకేముంది ఏం పోనీ శరీరం మనస్సు మనస్సు నేను అనుకుంటే ఏముంటుంది ఓ పావు కంటే సుఖం ఉంటుంది మిగిలిన రోజంతా ఏదో బెంగగా గడపడం అప్పుడప్పుడు సుఖం మోస్ట్లీ దుఃఖం సుఖం ఇలా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది దుఃఖం వచ్చి చాలాసేపు ఉండి పోతూ ఉంటుంది మళ్ళీ వస్తుంది కాబట్టి స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ వాటితోటి సంబంధం ఉన్నంత వరకు ఈ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహము తప్పదు సశరీరం వా వసంతం క్రియాప్రియే నహత వాక్యం జహాతి జహీత జహతి అని ఉండాలి గహీత అనాల్సి ఉంటుంది వివచనంగా ఇక్కడ లేదు ఆ వాక్యం సో క్రియాప్రియములు అంటే సుఖదుఖములు దేహ సంబంధము సూక్ష్మ శరీర సంబంధముతో సహా ఉన్నంత వరకు తప్పవు కానీ ఎప్పుడైతే వీడు స్థూల శరీరంతో కానీ సూక్ష్మ శరీరంతో కానీ సంబంధాన్ని విడిచిపెట్టేస్తాడో అశరీరం వా అప్పుడు వీడిని సుఖ దుఃఖములు తనదైన ఆనంద స్వరూపంలో నిలిచి ఉంటాడు అది ఎప్పుడూ సుషుప్తి విద్రావస్థలో వీడికి దేహాభిమానం ఉండదు సూక్ష్మ శరీరాభిమానము అంటే మనస్సు యొక్క అభిమానం కూడా ఉండదు రెండు కూడా జారిపోతాయి అప్పుడు వీడు తనద సుఖదుఖాలు రెండూ ఉండవు చేతనే సుశుప్తి యొక్క ధ్యానం ఉన్నది మీరు సుషుప్తిని గుర్తు చేసుకుని అక్కడ గుర్తు చేసుకోవడానికి ఏమి అదే గుర్తు చేసుకుని ఆ సుశుక్తిని మీరు ధ్యానం చేయాలి రెండు ధ్యానాలు ఉన్నాయండి అంధకార ధ్యానము సుశుక్తి ధ్యానము మీరు అంధకారాన్ని బాగా అర్థం చేసుకో ఎందుకంటే అంధకారంలో నామరూపాలు ఉండవు వెలుగొస్తే నామరూపాలు ఉంటాయి తప్ప అంధకారంలో నామరూపాలు ఉండవు తర్వాత మనస్సుకి దీపం వేసేదనేప్పటికీ ఒక ఉద్వేగం వస్తుంది మనస్సుకి ఒక చిన్న స్ట్రెస్ పుడుతుంది మనస్సులో ఎందుకంటే దీపం విషయంలో ఏది ఎలా ఉందో ఎక్కడ ఏది ఉందో అనే ఒక ఉద్వేగం ఇన్వాలంటరీగా ఒక ఉద్వేగం నిర్మాణం అవుతుంది మనస్సులో దీపం వేయగానే అంధకారంలో ఉంటే మనస్సు అలా స్థన్నైపోయి ఉంటుందంటే గాఢాంధకారం కాబట్టి అంధకారాన్ని అలా భావన చేయటం అంధకారంలో విలీనమైపోవడం అంటే నామరూపములకు అతీతంగా పోవడం అదొక ధ్యానం ఇంకో ధ్యానం ఏమిటి సుశుక్తిని సుశుప్తి ధ్యానం సుశుప్తిని ధ్యానం చేయటం అంటే సుశుక్తిని మీరు గుర్తు చేసుకోండి మీకు నిద్ర అని కొంత తెలియంది కాదు దాంట్లో తెలియడానికి ఏమీ లేదు అయిన కూడా అదే అదే తెలియంది కాదు ఆ సుశుక్తిలో మీరు ఉన్నట్లయితే మీరు శరీర సంబంధాన్ని నిద్రపెట్టేస్తారు సుఖదులు రెండూ ఉండవు కాబట్టి ఆ విషయాన్ని అక్కడ చెప్పారు ఇక్కడ జ్యోతిస్సంపత్తి అశరీరత్వము రెండింటినీ కలిపి చెప్పారు ఏది అశరీరత్వమో అది ఏ జ్యోతిస్సంపత్తి ఇక్కడ అస్మాత్ శరీరాత్ సముథాయ ఈ శరీరమును విడిచిపెట్టేసి అశరీరుడై జ్యోతిలో కలుస్తున్నాడు అని చెప్పారు సూర్యమండలంలో కానీ చంద్రమండలంలో కానీ కర్ణి లొక ఉపాసకుడు కలిసేప్పుడు సశరీరుడై కలుస్తాడు సశరీరుడు అంటే సూక్ష్మ కలుస్తాడు శివుడికి సూక్ష్మ శరీరం ఉంటుంది ఆ సూక్ష్మ శరీరంతో పాటుగా పయనించి వెళ్ళి సూర్యమండలాన్ని చేరి అక్కడి నుంచి స్వర్గాది లోకాలని పొందుతాడనో లేకపోతే ఆ శరీరంతో పాటుగా పయనించి చంద్రమండలాన్ని చేరి అక్కడ భోగాలను అనుభవిస్తాడని సూక్ష్మ శరీరం ఉంటుంది అక్కడ పుణ్యం ఖర్చైపోగానే మళ్ళీ సూక్ష్మ శరీరంతో వాపస్ వస్తాడు భూమండలంలో ఒక స్థూల శరీరాన్ని సంపాదించుకుంటాడు తల్లి గర్భంలో చేరి అని ఇది వ్యవస్థ కాబట్టి అశరీరత్వము అన్నది ఆ బయట ఉండే జ్యోతిస్సులో సంపత్తి అవ్వడంలో అశరీరత్వం ఉండదు షశరీరత్వం ఉంటుంది ఇక్కడ అశరీరత్వము జ్యోతిలో విలీనముగుట ఆ రెండు చెప్పారు కాబట్టి ఈ అశరీరత్వము ఈ జ్యోతిలో విలీనముగుట ఇవి బాహ్యమునందు వాటితో సంబంధం లేదు ఇక్కడ జ్యోతిలో విలీన ముగుట అంటే లోపల ఉన్న ఆత్మజ్యోతిలో విలీనమగుట అశరీరత్వము అంటే స్థూల శరీరం మాత్రమే కాకుండా సూక్ష్మ శరీరంతో కూడా వీడికి సంబంధము స్నాప్ తెగిపోవుట అది తెలిసింది కదండి కాబట్టి బయట ఉన్న జ్యోతి ఇది కాదు బ్రహ్మభావాచ అన్యత్ర అశరీరతాగుపత్తే బ్రహ్మభావం వీడు బ్రహ్మలో విలీనమైపోవాలి వ్యక్తిత్వము యొక్క చిహ్నములు అంశలు అన్నీ కూడా తొలగిపోయి వీడు ఏ వ్యక్తిత్వ సంబంధము లేశమైనా లేని ఆ పూర్ణ ఆత్మస్వరూపం ఏది కలదో దాన్నే బ్రహ్మ అంటారు బ్రహ్మాన్ని ఎందుకన్నారు దాన్ని దాని హద్దులు ఏమీ ఉండవు విశేషణములు ఏమీ ఉండదు దేశకాల వస్తు పరిచ్ఛేదములు ఏమీ ఉండవు కాబట్టి దానికి బ్రహ్మ అని పేరు పెట్టారు ఆ బ్రహ్మలో విలీనమవుతారు అప్పుడే యథార్థమైన అశరీరత సంభవమవుతుంది సూర్యలోకానికో చంద్రమండలానికో వెళితే అశరీరత సిద్ధించదు స్థూల శరీరం జారిపోతుంది తప్ప సూక్ష్మ శరీరం గట్టిగా పట్టుకుని ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాడంటే స్థూల శరీరము వస్తుంది సూక్ష్మ శరీరమో వస్తుంది ఇక్కడ నుంచి సూర్యలోకానికో లేకపోతే స్వర్గలోకానికో వెళ్ళాడనుకోండి స్థూల శరీరం మిగిలిపోతుంది సూక్ష్మ శరీరం వెళ్తుంది వెళ్ళి అక్కడింకో శరీరాన్ని సంపాదిస్తుంది శరీరం సంపాదించకుండా సుఖ దుఃఖాలు ఉండవు కాబట్టి దానికి ఇక్కడ చెప్పిన అశరీరత్వానికి సంబంధము లేదు కనుక ఈ అశరీరత్వము బ్రహ్మభావమే తప్ప పుణ్యలోక ప్రాప్తి కాదు ఓకే ఇంకా పరంజ్యోతి స ఉత్తమ పురుష ఇది చ విశేషణ పైగా జ్యోతి అని లేదు ఇక్కడ పరంజ్యోతి అని పరమ్మని విశేషణం చేశారు పరమ్మ అంటే సుప్రీం అని అర్థం మామూలుగా జ్యోతి అంటే బ్రిలియంట్ బ్రిలియన్స్ అన్నారు అనుకోండి సూర్యుడు బ్రిలియన్స్ చంద్రుడు నక్షత్రములు అని మీరు అర్థం చెప్పచ్చు కానీ పరమ్మని ఎప్పుడైతే వేశారో ఈ లౌకికములైన అంటే లోకాంతర్గతములైన జ్యోతిష్లన్నీ కూడా జారిపోతాయి అలౌకికమైన బ్రహ్మజ్యోతి ఆత్మజ్యోతియే ముందుకు వస్తుంది ఆ విశేషణాన్ని బట్టి చూసుకోవాలి అలా అలాగే ఉత్తమ పురుష విశేషణం వేశారు ఇక్కడే ఇక్కడే ఉత్తమ పురుష ఇప్పుడు దేహాభిమానం దేహము క్షరము దేహము క్షరము ఆ దేహమే నేను అనుకుంటాడు కాబట్టి వీడు ఏమైపోతాడు క్షర పురుషుడైపోతాడు భగవద్గీతలో వస్తుంది ఇక్కడ కూడా ఉంది ఎనిమిదో అధ్యాయంలో కూడా ఇదే పరిభాష ఉన్నది క్షర సర్వాణి భూతాన్ని సర్వాణి అంటే పంచభూతములు కోటస్థోక్షర ఉచ్యతే అనే మాయాశక్తి అవచ్చునుడు అంటే అజ్ఞాన శరీరంతో కూడి ఉన్నవాడు అంటే సూక్ష్మ శరీరము కల జీవుడు వాడికి కోటస్థ అనిపడు ఉత్తమ పురుష స్వన్య అంటే సూక్ష్మ శరీర సంబంధాన్ని అంతకు ముందే స్థూల శరీర సంబంధాన్ని కూడా విడిచిపెట్టి ఎవడైతే ఉత్ ఉత్తమ ఆ పరబ్రహ్మభావాన్ని పొందుతాడో ఆ పరబ్రహ్మ ఈ స్థూల సూక్ష్మ శరీరముల కంటే అన్య విలక్షణమైనది అని అక్కడ ఉత్తమ అని విశేషణం వేశారు పురుష అందరూ అన్నిటికీ సమానమే ఈ లోకంలో ఉన్నప్పుడు దేహాభిమానము గల పురుషుడు సూర్యలోకానికి చేరుకుంటున్నప్పుడు దేహాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరాభిమానియే చేరుకుంటాడు ఉత్తరా అవుతాడు ఉత్తమా అవడు బ్రహ్మభావాన్ని పొందినప్పుడు మాత్రమే ఉత్తమ అవుతాడు ఉత్తమ పురుష పురుషోత్తముడు అన్నదానికి ద్వైతులు ఏమనర్థం చెప్తారో తెలుసిన పురుషానాం ఉత్తమ అని చెప్తాడు షష్ఠి నిర్ధారణే షష్టి పురుషులు అందరిలోకి ఇది ఎలా ఉందంటే మహారాజ సభలో అందరూ ఉన్నారు ఈయన మాత్రం రాజుగారు సింహాసనం మీద కూర్చున్నారు వీళ్ళందరూ వేరు ఎప్పుడు కూడా ద్వైతము రాజ దర్బార్ మోడల్లో ఉంటుంది అందుకోసం చెప్పాను మీరు మరొలా సరిగ్గా అర్థం చేసుకోవాలి నా స్పిరిట్ ఆఫ్ మనయామ్సే ద సైకాలజీ ఆఫ్ ద్వైత ఈజ్ బేస్డ్ ఆన్ ద కింగ్స్ కోర్ట్ మోడల్ మీరు చూసుకోండి ఎక్కడైనా సరే వైకుంఠలోకాన్ని ఎలా ఉంటుంది వైకుంఠలోకం రాజదర్బార్ లాగా ఉంటుంది రాజదర్బార్కి చుట్టూ కాంపౌండ్ ఉంటుంది వైకుంఠ లోకంలో కూడా కాంపౌండ్ ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల చాలా భవంతులు ఉంటాయి దాంట్లో ఒక భవంతి ఉంటుంది ఓ ఓ చోట ఒక భవంతి ఆ భవంతిలో ఓ ఒక హాల్ ఉంటుంది అచ్చు రాజదర్బార్ మోడల్లో ఉంటుంది మనం పద్యాలు మీరు చదివేసి సంతోషపడిపోతూ ఉంటాం బాగానే ఉంది కానీ ఆల్ దట్ ఈస్ ఫైన్ కానీ మోడల్ అది దట్ ఈస్ ది మోడల్ కాబట్టి అది పురుషాణాం ఉత్తమ అన్నది ఆ రకమైన షష్ఠీతత్పురుష సమాసము ఇది శృతి విరుద్ధమైనటువంటి సమాసం పురుషాణం ఉత్తమ కాదు పురుషశ్చాస ఉత్తమశ్చా ఉత్తమ పురుష శృతి ఎలా సో కాబట్టి ఎనీవే సో ఉత్తమ హాని విశేషణించేటప్పుడు ఇది పరమాత్మలో విలీనమగుటయే తప్ప బాహ్యమునందుండే జ్యోతియులు విలీనమగుట కాదు ఎత్తుక్తం అంటే ఒక లూజ్ ఎండ్ ఒకటి మిగిలిన ఒకటి ఏమిటి మోక్షమును కోరువారు దేహత్యాగం చేసి సూర్యమండలాన్ని పొందుతున్నారు కదా అది కూడా ఉంది కదా మరి దాని మాట ఏంటి నువ్వు ఇంతా తీసుకెళ్ళి బ్రహ్మభావము ఆత్మ అని పెట్టేస్తే మరి అలాగంటే ఒక వ్యవస్థ ఒకటి ఇక్కడ లేదు ఇంకో చోట ఉంది కదా దాని గురించి ఏమన్నా చెప్తారా ఓ దట్ వై విల్ సెటిల్ ఎలాగా మోక్షోరాదిత్య ప్రాప్తి అభిహితే మోక్షమునుకోరు వాడు ఆదిత్య లోకమును పన్నును అంటే మోక్షం అలా ఉంటుంది అదో మోక్షం విమానం వస్తుంది విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్తారు అదో మోక్షం వైకుంఠానికి చేరుకోవడమే మోక్షము ఇప్పుడు అమెరికాకి వేసా వచ్చి మీరు ఎమిరేట్స్ ఫ్లైట్లో వెళ్తే వ్యక్తి అమెరికాలో దిగితే అదే మోక్షం మోక్షంలాగే అనుకుంటాం కదా మరి ఇప్పుడు అమెరికా వెళ్ళేప్పుడు మనం ఎలా మొదటిసారి వెళ్ళేప్పుడు అనుకుంటుకొని ఇంకా అలవాటు ఇంకా అదేమీ లేకపోవచ్చు మొదటిసారి వెళ్ళేప్పుడు ఎలా ఉంటుంది మోక్షం అన్నట్టుగానే అక్కడ డాలర్స్ అవి ఉంటాయి డాలర్ వెనక్కాలేముంటుంది వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అని డాలర్ మీద ఉంటుంది అలాగే దాన్ని బట్టి వీకు గాడ్ గట్టి తెలిసిపోయింది కదా కాబట్టి ఎనీవే సో మోక్షమును కోరువాడు పుణ్యాన్ని సంపాదించుకుని ఆదిత్య మండలాన్ని చేరుకుని ఆ ఇంకా పుణ్య లోకాలకు పోతాడు అని చెప్పారు కదా మరి అది కూడా మోక్షమే కదా మరి మీరు మోక్షమేమో ఇక్కడ ఆత్మలో విలీనమైపోవడం అని ఎక్కడికి వెళ్ళడం లేదంటున్నారు మరి ఏమిటి తేడా ఏమిటి అని ఒక ప్రశ్న ఒకటి మిగిలి ఉన్నది నా సౌ ఆత్యంతికో మోక్ష ఉత్క్రాంతి సంబంధ అది ఆత్యంతిక మోక్షం కాదు ఇప్పుడు మోక్షంలోనే రెండు రకాలు ఉంటాయి సో ఆపేక్షికమైన మోక్షము ఆత్యంతికమైన ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి క్రికెట్ మ్యాచ్ లేకపోతే టెన్నిస్ మ్యాచ్ అయినప్పుడు టికెట్లు కొన్ని ఫ్రీ టికెట్స్ దొరుకుతాయి ఈ కంపెనీల వాళ్ళకి ఆ ఫ్రీ టికెట్ ఏదైనా మీరు సంపాదిస్తే మీరు లోపలికి వెళ్ళొచ్చు మ్యాచ్ చూడొచ్చు తీరా ఫ్రీ టికెట్ కదా మీరు మహోత్సాహంతో లోపలికి వెళ్తే అక్కడ మిమ్మల్ని గ్యాలరీలో కూర్చోబెడతారు వీఐపీ ఎన్క్లోజర్లో కూర్చోబెడతారు గ్యాలరీలో కూర్చుని అది చూసేసి మళ్ళీ వాపసు వచ్చేయాల్సి ఉంటుంది వాపసు రావాల్సి ఉంటుంది అక్కడే ఉంటారంటే ఒప్పుకోరు అలా అలాంటి మోక్షం ఇది ఆ పుణ్యాన్ని బాగా చేసుకుని చంద్రమండలమో సూర్య చేరి అక్కడి నుంచి పై లోకాలను పొంది ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వాపస్సు వచ్చేసేటప్పుడు ఓ రకంగా ఎందుకు మోక్షం ఈ సంవసారము ఈ ఇల్లు వాకిలి వీళ్ళు చెప్పిన మాట విని వినక డబ్బు లాభం నష్టం వీటన్నించి వదిలి బంధం వదిలిపోయిందిగా ఏకత్యాగం చేసేస్తే అమ్మాయ్యా ఎంత పెద్ద సమస్య వదిలిపోయింది ఒళ్ళు నెప్పులు వీటికేమో అమృతాంజం రాసుకుంటూ ఉండడము నిద్ర పట్టి పట్టక ఈ వీళ్ళు పిల్లలు చెప్పిన మాట వినరు డబ్బు గురించి సమస్య వస్తూ ఉంటుంది ఈ కష్టాలన్ని ఓ భగవ రామయ్యా నన్ను పట్టుకుపోవాయా అని అది కూడా మోక్షమే అయితే పట్టుకుపోతాడు వెళ్ళిపోతాడు మళ్ళీ వాపసెస్ వస్తాడు దీన్ని ఆపేక్షికమైన మోక్షం అంటారు ఆ అపేక్ష మోక్షంలో సూర్యమండలం చంద్ర మండలం ఉంటే ఉండుగాక ఉండొచ్చు మాకేం అభ్యంతరం లేదు కానీ మేము చెప్తున్న మోక్షం అవంటికి కాదు ఏది ఏమిటి తేడా అపేక్షికమైన మోక్షంలో గతి ఉత్క్రాంతి రెండు ఉంటాయి ఈ దేహము నుంచి పైకి ఎగురుట ప్రయాణం చేసి ఎక్కడకో వెళ్ళుట ఈ రెండు మోక్షంలో గతి ఉండదు ఉత్క్రాంతి ఉండదు నహి ఆత్యంతికే మోక్షే గత్యుత్క్రాంతి స్థా ఆత్యంతిక మోక్షం అంటే అప్సల్యూట్ ఫ్రీడమ్ దాంట్లో ఎక్కడికి వెళ్ళడము ఉండదు సపోజ్ ఎవరైనా అమెరికా వెళ్తే ఆనందంగా ఉంటాము అనుకున్నారనుకోండి వీడి ఆనందం ఏమైనట్ది ఆనందము అది బయట ఉండిపోయింది అది వీడి అధీనంలో లేదు పరాధీనతో వచ్చేసింది కదా వాళ్ళు అమెరికా వాళ్ళు వేసాయి వాళ్ళు లక్ష తొంభై కండిషన్స్ ఉంటాయి ఏవేవో సమస్యలు ఉంటాయి అవన్నీ అనుభవించి వెళ్ళాలి కొద్ది రోజులైన తర్వాత వచ్చేసేయాలి లేకపోతే వాళ్ళు డీపోర్టేషన్లను ఒకటి చేస్తారు కాబట్టి ఇటువంటి సమస్యలు ఉంటాయి అదే స్వర్గం కూడా అలాగే ఉంటుంది గతి ఉత్క్రాంతి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని వీడికి ఉండదు ఇంకా బతకాలని అనుకుంటూ ఉంటాడు కానీ వీడి ఇచ్చతో సంబంధం లేకుండా ఈ దేహం నుంచి బయటపడడం ఎక్కడికో పోవడం ఇవన్నీ ఉంటాయి మోక్ష ఆత్యంతిక మోక్షంలో అదే ఉండవు ఎక్కడికి వెళ్తాడో ఆకాశం ఎక్కడికి వెళ్తుంది ఆకాశం సర్వవ్యాపకము ఇప్పుడు ఘటం పగిలిపోతే ఘటాకాశం ఎక్కడికి వెళ్ళి మహాకాశంలో విలీనం అవుతుంది ఎక్కడికి వెళ్ళకుండా అక్కడ ఉండగానే మహాకాశంలో విలీనమవుతుంది కాబట్టి ఉత్క్రాంతి ఉండదు గతి ఉండదు అదేవిధంగా ఆత్మజ్ఞానమును పొందిన మహాత్ముడు తన స్వరూపమునూ విలీనమై ఉండిపోతాడు దేహానికి టైం వచ్చినప్పుడు అది పడిపోతుంది ప్రాణాలు ప్రాణాల్లో మహావాయువులో కలిసిపోతాయి దేహము పాంచభౌతికము పంచభూతాల్లో కలిసిపోతుంది ఆయన సర్వాత్మభావంలో దేహత్యాగానికి ముందే ఉన్నాడు దేహత్యాగం అయిన తర్వాత కూడా అదే సర్వాత్మభావంలో సర్వరూపుడే ఉండిపోతాడు అది ఆపేక్ష అది ఆత్యంతిక మోక్షము కనుక ఈ విధంగా ఇక్కడ జ్యోతిష్ పరమాత్మనే బోధిస్తుంది సంప్రసాదహంగా కూడా పరమాత్మయే ఆ పరమాత్మ మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపముగా గలాడు సిద్ధిట అయితే ఈ ఆత్యంతిక మోక్షంలో గతి ఉత్క్రాంతి అనే రెండు ఉండవు అనే విషయాన్ని మేము ముందు ముందు ఇంకా విస్తారంగా చెప్పబోతాము అని అంటున్నారు ప్రతివక్ష్యా అర్థాంతరత్వా దివ్యపదేశాత్ ఈ అధికరణం మళ్ళీ క్లాసులో చెప్తా దాని తర్వాత సుషుప్తక్రాంత్యోర్భేదేనా అనే అధికరణం ఉన్నది అది చదవడానికి అవకాశం లేదు ఎందుకంటే నేను బృహదారంకంలో ఒక కొంత భాగం చదవాలి అప్పుడే అధికరణం చదవడానికి కుదుర్తుంది కాబట్టి ఆ అధికరణాన్ని ప్రస్తుతానికి వేసేసి ఆ తర్వాత నుమానిక మేకామితి చేత్ నరీరూపకన్యస్త గృహీతేర్ దర్శయతి అనే ఆనుమానికాధికరణాన్ని మనం మొదలుపెడదాము ఆకాశాధికరణం అయిన వెంటనే ఆనుమానికాధికరణం ఆనుమానికాధికరణానికి కఠోపనిషత్తు అవసరం మీరు కఠోపనిషత్తు చదివేరు కనుక వీ విల్ డూ సో నెక్స్ట్ క్లాసులో ఈ ఆకాశాధికరణం పూర్తి చేసే అనుమానిక అధికరణాన్ని మొదలు పెట్టవచ్చు కాబట్టి మీరు పుస్తకాలు దరాక్షులు కావాల్సిన చేసుకోండి ఈ మధ్యలోనే ఎందుకంటే పదిహేను వారం రోజులు టైం ఉంది కనుక యూ ఎనఫ్ టైం టు మేక్ బెటర్ అయితే ఓం పూర్ణ పూర్ణ